నాలుగు వందల డెబ్బై నీ గురుతులు చూచుకో నీ బిరుదులెంచుకోతి నీ కలబంటు కావీ ఈ గతి నీ కలబంట నీక నన్ను కావవి కానిలే నేనెంత కఠిన చిత్తుడనైన నా నొసలానివే పట్టె నామములు మేను తోలు నెమ్ములతో పూనితి దమ్మి దమ్మితులసి పూసల పేరులు భ్రమసి నే చేసినవి పాపకర్మములైనాను జమీ భుజాలనివే శంఖచక్రాలు అమరతరచుగానే నాడేవి కల్లైన తమివాడీ నాలిక నీతగు సంకీర్తనలు తలచితే నావోజ తామస గుణమైనాను పిలిచేది భువిలో పేరు తిమ్మడు అలర శ్రీవెంకటేశ అన్నిటనే దుష్టనైన తలకొని నాయందు దాసరితనములు